సూత్రం మధ్య పరిశోధరా సర్వశీకర్త మహోన్నతానికి మనడు ఇదిగో రాజా నాకు నామినకరిద్దరు ముగ్గురు కూడిన ఉంటాడు రాజా ఆన్లైన్ ప్రయన్లో మేమందరం కూడినం మీరు మాకు మధ్యలో మీరు దిగండి రాజా వర్తమానం మాకు అందించండి ఒక వాక్యం వింటూ ఉంటూ దేవ మా జీవితంలో మార్పు పొందరా స్వస్థత పొందరా ఆశీర్వాదం రావాలా దేవ మేము ఎట్లా నడుచుకోవాలి దేవ హేశ్వర ప్రభ ఎలా నడవాలా దేవ ఏస్తుభ అనే ఒక పశుత్మించండి రాజేశ్వరు ప్రభావ ఆత్మకాలను జరిపించు రాని వాళ్ళని నడిపించండి రాజేశ్వరూ ప్రభా ఇది కూడా వచ్చే పాఠం ద్వారా వాక్యం ద్వారా మీరు మహిం పొందమని ఏ స్క్రీస్తున్నామన్న ప్రశాంత్ అండి అమేన్ అమేన్ సిస్టర్ యూ సిక్ తుది సింహాసనాసీనుడా నా ఆరాధన పాత్రుడా స్థుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ పాడేదన్ నీవేగా నా దైవము యుగ యుగాలు పాడేదన్ స్థుతి సింహాసనాసీనుడా ఆరాధనకు పాత్రుడా స్తి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నివేగా నా దైవము యుగ యుగాలు నే పాడేదన్ నివేగా నా దైవము యుగ యుగాలు నే పాడేదన్ స్తి సింహాసనాసీనుడా a mm -hmm. నా వేదనలు నా లోకుల సాయం వ్యర్థమని తెలచి నా వేదనలు నా శోధనలు లోకుల సాయము వ్యర్థమని తలచి నీ కోసమే నీ కృప కోసమే నీకోసమే నీ కృప కోసమే నీ సముఖములో నిలిచానయ్యా ना नी आत्मयुखम निचान ना ये सी आत्मय्या स्तुति सिंहासनाशीडराधन कुत्रुड़ स्तुति सिंहासनाशीड నా ఆరాధనకు పాత్రుడా నీవిగా నా దైవము యుగ యుగాలునే పాడేదన్ నీవిగా నా దైవము యుగ యుగాలునే పాడేదన్ స్థుతి సింహాసనాశీనుడా నీ సెవలోనే तरी धर की आत्म नी सेवरी आत्म नालीसमे नी कृपे नी कोसमे नी कृपे को नी समुख निचानया नेश తో నింపుమయ్యా నీ సముఖములో నిలిచానయ్యా నా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా స్థుతి సింహాసనాశీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్థుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవ యుగ యుగాలునే పాడేదన్ నీ విగా నా దైవము యుగ యుగాలునే పాడేదన్ స్తి సింహాసనాసీనుడ ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడు నా ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడు చుంటిని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా నా ఏ య్యా నీ మహిమతో నింపుమయ్యా నీ వెలుగులో నిలిచానయ్యా నా ఏసయ్యా నీ మహిమతో నింపుమయ్యా స్థుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్థుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవిగా నా దైవము యుగ యుగాలునే పాడేదన్ నివేగా నా దైవము యుగ యుగాలునే పాడేదన్ స్తు సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలునే పాడేదన్ నీవేగా నా దైవము యుగ యుగాలునే పాడేదన్ స్తి సింహాసనాడా ప్రేసలో తయారసమన్ ఆ ర దశ ర ఆఖాకరే యశ్వారా ఆ ఉప దూరే దర్ద రోగో దేఖో యూ ఆ రహి ఉఠాకర ఆఖే ఉవ్రతనో మొత్తం సా జే పవీత మిషు రే ఆఖే ఉఠాకరే ఆసమే ఆ రమే రసమన్ ఆ ర తయారు ఆచి ఉలిన వారెవరు చేయడవు నిన్నేనే నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు అధారము చేసి నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోగునయ్యా నిన్నే జీవితమునకు ఆధారము చేసి కుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా ఎల్ సదాయ్ ఆరాధనా ఎల్లో హీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ సదాయ్ aaradhana ye lohi aaradhana adonai aaradhana yeshua aaradhana కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితి వయ్యా కంటి పాప వల్లే కాచి కరుణతో నడిపితి వయ్యా కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితి కంటి పాప కాచి కరుణతో నడిపితి వయ్యా iel shadai aradhana elohim aradhana adonai aradhana yeshua aradhana el shadai aradhana elohim aradhana adonai aradhana yeshua aradhana మరణపు మార్గమందు నడిచిన వేళ ఎందు వైద్యునిగా వాచినకు మరో జన్మనిచ్చి మరణపు మార్గమందు నడిచిన వేళ ఎందు వైద్యునిగా మరో జన్మనిచ్చి ఎల్ ఆరాధనా లోహీ ఆరాధనా అడోనా ఆరాధనా ఏ శ ఆరాధనా ఎల్షదాయ్ ఆరాధనా లోహీ ఆరాధనా అడోనా ఆరాధనా ఏ శ ఆరాధనా నిన్ను కోలిన వారెవరు మెలుచేయో దేవుడవు నిన్నేనే నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా Aradana, Elohim, Aradana, Adonai, Aradana, Yeshua, Aradana, El Shaddai, Aradana, Elohim, Aradana, Adonai, Aradana, Yeshua, Aradana, యుద్ధమూయ హోవాదే యుద్ధమూయ హోవాదే యుద్ధమూయ హోవాదే యుద్ధమూయ హోవాదే రాజులు మనకెవరు లేరు షూరులు లేరు రాజులు మనకెవ్వరు లేరు షూరులు లేరు సైన్యములకు అధిపతి అయినా ఏ సయ్యా మన అన్న సైన్యములకు అధిపతి అయినా ఏ సయ్యా మన అన్న యుద్ధమూయ హోవాదే యుద్ధమూయ యుద్ధమూహోవాదే వ్యాధులు మనలను పణద్రోసిన బాధలు మనలను కృంగతీసిన వ్యాధులు మనలను పణద్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్త అయినా మన అన్న విశ్వాసమునకు కర్త అయినా ఏ సయ్యా మన్నా యుద్ధమూయ హోవాదే యుద్ధమూయ హోవాదే యుద్ధమూయ హోవాదే యుద్ధమూయ హోవాదే ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా ఎరుకో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండ భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండ భయమేలా మనకింకా యుద్ధమూ ఎహోవాదే యుద్ధమూయోవాదే యుద్ధమోయే హోవాదే యుద్ధమోయే హోవాదే అపవాదైన సాతాను గాజించు సింహం వలె వచ్చిన అపువాదైన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైనా ఏ సయ్యా మనకుండ యూదా గోత్రపు సింహమైనా ఏ సయ్యా మన అండ యుద్ధమూయ హోవాదే ప్రార్థం పరుశుద్ధుల బగుదేవా వదనాలైనా సర్వోన్నతుడుగా మా తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రవ్వా నేను ఈ ఉదయం నుంచి ఇంతగా మన కాచి కాపాడి సురక్షితంగా చేర్చేందుకు మీకు ఎంతో వదనాలు ఈ సాయంత్రం సమయంలో మీక మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మేము సిద్ధపడుతున్నాం పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రించండి అయినా లాడ్ థ్యాంక్ ఈ దినమంతా తను మళ్ళీ మీరు మాకు తోడైనందుకు వందనాలనైనా ప్రభు ముఖ్యంగా తండ్రి ప్రార్థన అంశాలు కోరిన వారందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని పేరు దీవించండి ఆశ్రయించండి స్వస్థతలు అనుగ్రహించండి అద్భుతాలు వారి జీవితంలో చేసి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇక మీదట తనుమల్ని మేము సమర్థన పడకుండా ప్రభావ ముందుకు వెళ్ళి అనేకులకు మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించాల ఎందుకంటే ప్రభు మీరు అక్కడ బహు సమీపంగా ఉంది ఎందుకంటే మీరు అక్కడికి సంబంధించిన సం సూచనలు అన్నీ నెరవేరుతున్నాయి ప్రభు కాబట్టి మా విమోచన దినం కొరకు మేము ఎదురు చూస్తా ఉన్నాం సహాయపడండి ప్రభు మిమ్మల్ని గనపరచాలా మహింపరచాలా అనేకులకు మిమ్మల్ని చూపించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి ఈ యొక్క సాయంత్రం సన్న ప్రభు ప్రక్రంథంలోని పదిహేడవ అధ్యాయని ధ్యానిస్తుండగా మీ యొక్క తన్మల్ని ఓ ప్రభా ఆ జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు చూపించకపోతే ఎవరికి చూడలేమునైనా ఏ కామెంట్రీస్ లేని విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు వీటన్నిటిని బట్టి మీకెంతో వదనాలు మాతో పాటు ఉన్నారు అనడానికి ఇది నిదర్శనంనైనా కాబట్టి ప్రవ్వా దృఢ నిశ్చేతతో మీరు మాకు సహాయకులు ఉన్నందుకు నడిపిస్తున్నందుకు మీకెంతో వదనాలు చెప్తూ ముందు పొగన సాయపడమని ఏ క్రీస్తు పరిషద ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బబులోనికి సంబంధించిన వాక్యాలే ధ్యానిస్తున్నాం గత కొన్ని వారాల నుంచి ముఖ్యంగా ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము బబులోను ఎట్లా ఉంది అన్న పరిస్థితులైన చూపిస్తోంది దాన్ని ఎట్లా గుర్తించాలా బబులోని దానికి సంబంధించిన ఏంది అన్న విషయాలనే పదిహేడవ అధ్యాయమంతా చూపిస్తుంది బొబులోను ఒక స్త్రీతో పోల్చబడింది అది ఒక వ్యభిచారిణిలాగా కనిపిస్తుంది అని మనం గతంలో చూసినాం అయితే ఈ స్త్రీకి ఆపోజిట్ గా భిన్నంగా ఉండేదే పరిశుద్ధమైన నిష్కలంకంగా ఏ నింద లేని స్త్రీ లక్ష వేల మందికి సాదృశ్యం అసలైన సంఘం అదే కాబట్టి పరిశుద్ధంగా ప్రభు కొరకు సమర్పించుకొని గొరపిలు ఎక్కడికి వెళ్తే అతనితో పాటు వెళ్ళాడు ఎందుకంటే తన కాబోయే భార్య కాబట్టి ప్రధానం చేయబడ్డం అంటాడు పౌలు మన మొదటి కొనతులు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయంలో క్రీస్తుకు ప్రధానం చేయబడ్డ మనం అందరం కాబట్టి పెండ్లికి సిద్ధపడుతున్నాం పెండ్లి కూతురులాగా తయారవుతున్నాం అంతే తయారు కావాల్సింది కానీ మతపరమైన జీవితము ఒక వ్యభిచారణిలాగా తయారైంది దేవుడు తన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తే దాన్ని తృణీకరించి లోకాతీతంగా జీవిస్తూ వ్యభిచారంలో జీవిస్తుంది అన్నట్టు కాబట్టి మతపరమైన జీవితము బహులోని జీవితము విభిచారానికి సాదృశ్యం విభిచారం అంటే ఈ లోకాన్ని ప్రేమించడం విగ్రహాలను ప్రేమించడం ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ప్రేమించడం కాబట్టి వాటిని మనం బహుదూరం చేసుకున్నాం సమస్తాన్ని మనం తృణీకరించుకున్నాం అసహించుకుంటున్నాం పెంటకోపగా మార్చుకుంటున్నాం కాబట్టి మనకి వాటి వారితో ఎటువంటి సహవాసం లేదు బబులోన్తో మనకి సహవాసం లేదు ఎందుకంటే నేను ఎన్నోసార్లు చూపించిన వాక్యం దాంట్లో దాని నుంచి మీరు త్వరగా పారిపోకపోతే దానికి దుస్థితి మీకు పడుతుంది కాబట్టి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలా మన నడవడిలో పరిశుద్ధత ఉండాలా సమాధానకరమైన ఆ యొక్క ధరించుకొని మనం పరిగెత్తిపోవాలా ఎవసేపు ఎట్లయితే పరిగెత్తిండో మనం అట్లా పరిగెత్తాలా ఆయా గ్రహ బబులోను అనే స్త్రీ నుంచి అది నిన్ను అపవిత్రపరచడానికి నేను ఎంట పడతా ఉంది మరి విశేషంగా నేను చూపించిన బబులోను ఎట్లా ఉంది పద్దెనిమిది అద్యాన్ని నేను త్వరలో చూపించబోతున్నా బబులోను అంతకంతకు చెడిపోతుందన్న విషయాన్ని మనం చూస్తాం పదహారవ అద్యము ముగింపు దశలో ఆరంభమైతే పద్దెనిమిదవ అధ్యానికి వచ్చేటప్పటికీ అది ఎంత భయంకరంగా ఉంది మనం గ్రహించగలం ఈరోజు మతపరమైన జీవితం అట్లా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది ప్రతి అపవిత్రమైన పక్షికి ఉనికి పట్టు అక్కడ మనం చూస్తూ ఉంటాం కదా సమస్తము అపవిత్రత అక్కడ చేకూర్చుకుందన్నట్టు బబులోన్లో బబులోను అంటేనే గలిబిలి కదా అంతా గలిబిలే అక్కడ ఎక్కడ కూడా మీకు సమాధానం ఉండదు కాబట్టి ఏ స్థల ఏ మతపరమైన జీవితంలో మనకి సమాధానం ఉండదు ఈరోజు ఏ స్థలానికి వెళ్ళినా ఏ సంఘానికి వెళ్ళినా నీకు సమాధానం ఉండదు ఎందుకంటే అది మద్యంతో కూడినది అది మత్తుతో జీవిస్తుంది కొనికి నిద్రిస్తుంది బుద్ధి లేనిది కాబట్టి బబులునికి మనకి ఎటువంటి సహ సహవాసం ఉండకూడదు దాని నుంచి మనం త్వరగా బయటికి వెళ్ళిపోవాలా లేకపోతే దానికి పట్టే శిక్ష నీకు కూడా పడుతుంది దానిలో ఉన్న ఎవరు ఎవరుంటారో వారందరికీ ఆ శిక్ష పడుతుంది అయితే నువ్వు ఇన్నోసెంట్ అనుకోవచ్చు నేను నేను జాగ్రత్తగానే జీవిస్తున్నా దేవుని కొరకు జీవిస్తున్నా కానీ ఆ సహవాసం నేను అపవిత్రపరుస్తుంది ఎందుకంటే ఆ సహవాసంలో అబద్ధ బోధ ఉంటుంది అబద్ధ దర్శనాలు అబద్ధ ప్రవచనాలు ఉంటాయి సూచక్రియలు జరగచ్చు కానీ బోధ ప్రభుకి విరుద్ధంగా ఉంటుంది దాన్ని స్వీకరించడం వల్ల నువ్వు ఎంత జాగ్రత్తగా కన్యకమైన కానీ బుద్ధి దానివే కాబట్టి బుద్ధులేని కన్యకలకు అది అదొక స్థి స్థలం అన్నట్టు బుద్ధులేని కన్యకలు త్వర గంకల్ రాకపోతే వాళ్ళందరూ హతసాక్షులు అవుతారు అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు వాక్యానుసారంగా చూసినాం కాబట్టి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ కొన్ని సూచనలు చాలా తేటగా దేవుడు మన కొరకు ఇంతకీ ఈ స్త్రీ ఎవరు అన్న విషయాన్ని ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము అధ్యాయము ఇప్పుడు ఈ ఈ పదిహేడవ అధ్యాయము ఈ స్త్రీ ఎవరు ఈ స్త్రీకి ఎటువంటి శిక్ష రాబోతుంది ఎటువంటి తీర్పు రాబోతుంది అన్న విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేస్తు మనం జ్ఞాపకం చేయబడుతుంది అయితే ప్రపంచాత్మకంగా విస్తరించిన స్త్రీ అన్నట్టు తర్వాత జక్ర గ్రంథం ఎప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు దేవుడు ఐదవ అధ్యాయంలో ముగ్గురు స్త్రీలకు సంబంధించిన బోధ అది అందులో ఇతర స్త్రీలు ఇంకొక స్త్రీని మోసుకొని వెళ్తున్నారు ఆకాశంలో మధ్యాకాశానికి ఒక స్త్రీని గంపలో పెట్టి దాంట్లో ఈ లోకానికి సంబంధించిన వర్తకానికి సంబంధించిన చిహ్నాలన్నీ అందులో ఉన్నాయి సీసపు బిళ్ళ మూత ఉంది దానికి గంపకి గంప ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీతో పాటు ధనం ఉంది లేక అది ఏపా అంటాం మనం కొలతకు సంబంధించింది కాబట్టి ధనానికి సంబంధించింది కాబట్టి అతకిన ఇద్దరు స్త్రీలు అపవిత్రమైన స్త్రీలు వారు సంకుబుడి కొంగ వంటి రెక్కలు గల వారు వాళ్ళిద్దరు ఆ గంపని ఆకాశానికి ఎత్తి మోసుకొని పోతున్నారు చక్రతోని దూతాడుతున్నాడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు నేమో నాకు తెలియదు అంటే వీళ్ళు ఆ స్త్రీని తీసుకొని షీనారు ప్రాంతానికి వెళ్తున్నారు షీనారు ప్రాంతంలో ఆ దానికొక స్థావరం ఏర్పరుస్తున్నారు అన్న విషయం అయితే షీనారు అంటే బబ్బులోనికి సంబంధించిన స్థలం అది షీనారు ప్రాంతం అక్కడనే నిమ్రోజ్ అనేవాడు బబ్బులోను గోపురాన్ని కట్టిండు షీనారు ప్రాంతంలో కాబట్టి జకరే ప్రవచనాలు చూసినట్లు ఐదవ అధ్యాయంలో ఆ స్త్రీలిద్దరూ ఈ మూడవ స్త్రీని మోసుకొని వెళ్తున్నారు అంటే ఆయన సంపాదించుకుందామని ఈ మూడు కలిసిందే మహాబబ్లోను అన్న విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేసింది ఈ రోజు కూడా అది తిరిగి మనకి వ్యాపం చేయబడుతుంది ఎందుకంటే ఆ స్త్రీ ఎట్లయితే పట్టబడిందో ఇంకో రీతికి చెప్పాలంటే కిడ్నాప్ అనే బదులు పట్టబడింది మొదటి రెండు గుంపుల చేతిలో మూడో గుంపు పట్టబడింది అది కేవీపీఎంలు వాళ్ళకి సునాయాసంగా అర్థమవుతుంటాయి మొదటి రెండు గుంపులు సర్పములు తేళ్లు మూడో గుంపు గొప్ప జన కాబట్టి సర్పములు తేళ్లు గొప్ప జన బంధించుకొని పోతున్నాయి అదే ఎన్నో ప్రవచనాలు మనం చూసినాం చిన్న ప్రవక్తలంతా దాని గురించి చెప్పినట్టు మనం చూస్తాము తర్వాత సువార్తలలో చూసినాము పత్రికలలో చూస్తున్నాము ఇప్పుడు ప్రకటన గ్రంథంలో బహా బాహటంగా మనం చూస్తున్నాం మొదటి నుంచి ఇదే జరుగుతూ మతపరమైన జీవితము నాలుగు గుంపులు రెండు కాదు ప్రతి ఒక్కరు రెండే అనుకుంటారు మేకలు గోరెలని కానీ మనకి దేవుడు చెప్పించవి నాలుగు గుంపులు మూడు గుంపులు మటుకు లోపలనే ఉంటే నాలుగవ గుంపు ఒకటి ఎప్పుడు బయట ఉంటుంది ఎందుకంటే లోపల ప్రభు లేడు ప్రభు బయట ఉన్నాడు కాబట్టి బయట ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా బయట ఉంటావు అందుకే సంఘము లేక చర్చ్ అంటే బైటకు పిలవబడినది అనర్థం అది అది తెలుసు ఎక్లీసియా గ్రీకు పదం చర్చ్ అంటే ఎక్లీసియా గ్రీకు భాషలో ఎక్లీసియా అంటే బయటకు పిలవబడినది అని అర్థం అంటే ఈ లోకం నుంచి బయటకి పిలవబడింది అంటే ఈ లోకానికి సంబంధించింది కాదు అనర్థం కానీ ఈ లోకంలోనే ఉంటాను నేను లోపలనే ఉంటానంటే నువ్వు చర్చి కాదన్నట్టే కదా కాబట్టి లక్షా నలభై నాలుగు వేల మంది ఎప్పుడు బయట ఉంటారు వాళ్ళు ఆ గొప్ప జన కొరకు అప్పుడప్పుడు పోయేస్తుంటారు అట్లా దేవుడు అవకాశం ఇచ్చే కొద్దీ ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం వాళ్ళు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు గొప్ప జనం కదా మొదట రోజు రెండు గుంపులు శాశ్వతంగాబడి చేస్తాయి తెలుసు మనకి జగర్ కందలు ఎన్నిసార్లు మనం చూసినాం అది సర్పండి తెల్లు శాశ్వతంగా నరకానికి కానీ గోపా జన సమూహాన్ని అగ్ని నుంచి బయటికి తీసుకొస్తాడు బంగారం వల్లే వెండి వల్లే శోధించి అది దేవుడి యొక్క ప్రవచనం మనకు చూపించిడు ఎన్నిసార్లు అయితే అది ఎట్లా నెరవేర్చాలా ఎట్లా వాళ్ళని బయటికి తీసుకొని రావాలా అంటే లక్ష నలభై నాలుగు వేల వీరి సేవ కేవలము లక్ష గొప్ప ఈ సత్యాన్ని చూపించి మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టి రావాలా బబ్లో వాళ్ళు కొట్టుమిట్టాడుకుంటున్నారు అక్కడే తులదూతా ఉన్నారు వారికి తెలియదు వారి మీదకి భయంకరమైన ఉపద్రం రాబోతుందని కాబట్టి నిబుక్కద్ నిజర్ అనేవాడు ఆ రోజు రాజు బబులుని పరిపలించిన చరిత్రలో ఈరోజు నిబుక్కద్ నిజర్ అనేవాడు అబద్ధ ప్రవక్త ఉండి సంఘాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు ఆ విషయాలు మనం తిరిగి చూస్తూ ఉంటాం త్వరగా ఇవన్నీ గతంలో చూసినాయి కానీ ఈరోజు మరీ విశేషంగా బాహటంగా చూస్తున్నాం అయితే రెండవ వర్షంకి వచ్చేటప్పటికీ మొదటి వర్షంలో మటుకు పదిహేడవ అధ్యాయం మొదటి వర్షంలో విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య ఈ మతపరమైన జీవితం ఈ స్త్రీ తర్వాత రెండవ వర్షంకి వస్తే భూరాజులు ఆమెతో విభిచరించేది మనకు తెలుసు భూరాజులు అంటే ఈ లోకాతీతమైన సేవా జీవితంలో ఉన్నవారు భూనివాసులు అంటే గొప్ప జన అంటే సర్పములు తేళ్లు ఆమెతో విభిచరిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే ఈ లోకాతీతంగా జీవిస్తున్నాయి అని అర్థం దేవుని అంటే అసలే భయం భక్తి లేని జీవితం అయితే భూ నివాసులు కూడా అట్లనే సమర్థించుకున్నారు ఎందుకంటే సర్పంలు తేళ్లే అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు అంటే సర్పములు తేళ్ళంటే అందులో యాజకత్వం ఉంటుందని మనకు తెలుసు లీడర్స్ చర్చ్ లీడర్స్ ఎల్డర్స్ కూడా ఉంటారు అందులో తేళ్ల అంటే యాజకత్వానికి సాదృశ్యం కాబట్టి ఈ అంటే మోసకరమైన భ్రషత్వంలో అపవిత్రంగా జీవించే వాళ్ళు స్వార్థము దనాపేక్ష కుయుక్తితో జీవించే వాళ్ళు వీళ్ళందరి సేవలో వీళ్ళకి పరిశుద్ధత దేవుడు అంటే భయము ఉండనే ఉండదు అన్నట్టు వీళ్ళే దేవుళ్ళని అనుకుంటారు ఎందుకంటే అందరూ వస్తారు కదా వీళ్ళకి కాళ్ళు మొక్తారు అందరూ వచ్చి వీళ్ళకి నమస్కారం పెడతారు అందరూ వచ్చి వీళ్ళ దగ్గర ప్రేర్లు చేయించుకుంటారు అందరు వారికి ఏదో ఒకటి సమర్పిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు ఎందుకంటే నాకు సేవ వాళ్ళతో నేను కలుస్తుంటప్పుడు దేవుడు ఆ విషయం నాకు బయలుపరుస్తుంటారు చూడండి వీళ్ళు అగ్రస్థానాలు కోరుకుంటేవారు వీళ్ళు అగ్రస్థానాలు కోరుకుంటారు స్టేజ్ మీద మెయిన్ సీట్లు వీళ్ళకి ఇవ్వాల ఎక్కడైనా పరిచయానికి పిలిచినప్పుడు నేను ఎప్పటి పరిస్థితుల్లో మెయిన్ సీట్ ప్రయత్నించాను నేను అసలు ఎవరికి కనపడినట్టే కూర్చుంటా దూరంలో ఎవడో ఒకటి వచ్చి పిలుచుకొని తీసుకుపోతుంటారు అయినా కానీ లేదు లేదు నేను కొంతసేపు ఇక్కడే కూర్చుంటానికి కిందనే కూర్చుంటా ఎందుకంటే నాకు తెలుసు ఆ గుంపుల గురించి బహు డేంజరస్ పవర్స్ అవి అవి లాక్కొని బోతాంటే ఉంటాయి సమర్థించుకోవాల్సి వస్తుందో దేవుణ్ణి సంతోషపరచడం మర్చిపోతావు నువ్వు యాజకులని సంతోషపరచడం ప్రయత్నిస్తూ ఉంటావు అది బహు దూరం కావాలి మనందరికీ మన మనుషులని సంతోషపరిచే వాళ్ళం కాదు ఎందుకంటే మొన్న నేను చూపించిన ఆ యవన ప్రవక్త యవన ప్రవక్త ఓ ముసలి ప్రవక్తని సంతోషపరచడానికి పోయి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు దేవుని మీద తిరుగుబాటుతరం చేసిండని చూస్తాం మనం రాజుల గ్రంథంలో కాబట్టి ఈ ఈ స్త్రీ మొదటి సూచన ఏంది విస్తార జలం మీద కూర్చుంది తర్వాత ఆమె ఒక వేష తర్వాత భూరాజులు అంటే మతపరమైన యాజకత్వంలో ఉన్న లోకాతీతంగా ఉన్నవాళ్ళు తర్వాత భూ అంటే కాంగ్రిగేషన్ అంటాం చర్చ్ వీళ్ళందరూ ఆమె మద్యంతో మతలైనారంటే బాగా అర్థం చేసుకోండి నేను కొంతకాలం కిందట మీకు చూపించిన ఇది పులిసిన ద్రాక్షరసము తాజా ద్రాక్షరసం తేడా అయిన తాజా ద్రాక్షరసం అంటే వాక్యంలోని సత్యం నీకు విడుదల కల్పిస్తుంది ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు స్వీకరిస్తావో నువ్వు స్వతంత్రుని కాబట్టి తాజా ద్రాక్షరసము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది నిన్ను చిరుకుతనంలోకి నడిపిస్తుంది నిన్ను మేల్కొనేటట్లు చేస్తుంది నువ్వు ఎప్పుడు మేల్కొని ఉంటావు అటువంటి రసం తాగితే సత్యాన్ని స్వీకరిస్తే కానీ మద్యము అంటే పులిసిన ద్రాక్షరసం పులిసిన ద్రాక్షరసం తాగితే అది అబద్ధ బోధ అబద్ధ ప్రవచనాలు అబద్ధ సాక్ష్యాలు ఇవి నిన్ను మతలోనికి నడిపిస్తాయి కాబట్టి ఈ స్త్రీ దగ్గర పులిసిన ద్రాక్షరసం ఉన్నది అది తాగి వీళ్ళందరూ ఎవరు గోప్ప జన సమూహము మత్తులైనరు కునికి నిద్రించడం అంటే అర్థం అదే బుద్ధులైన కన్యకలు ఎందుకు కొనికి నిద్రించారంటే మత్తులైనారు కాబట్టి అబద్ధ బోధతో మత్తులు అయిపోయినారు వాళ్ళు దేవుడు వాళ్ళు మతులు ఉన్నారు బుద్ధి గల వారు తమ జటులు చక్కపరచుకొని వీళ్ళ దగ్గర నూనె లేదు ఎందుకు మత్తులు కాబట్టి మద్యంతో అందుకు వెలగలేకపోయారు ఆయన పేరు వెలగడం అంటే ఎప్పుడైతే నీ దగ్గర తాజా మన్నా ఉంటుందో అప్పుడు నువ్వు వెలుగుతూ ఉంటావు లేకపోతే నువ్వు మత్తులు ఉంటావు ఈ లోకంలో ఏదో గొప్ప పని చేస్తున్నా అంత సున్నాని ఏందో సాధిస్తున్నాం అనుకుంటాం పెద్ద సున్నా పొద్దున్న వేసే సాయంత్రం వరకు ప్రయాసపడి కష్టపడి ఎన్నో ఉద్యోగాలు తీసుకొని డబ్బులు సంపాదించుకొని ఇంటికి వచ్చి అనుకుంటున్నావు కానీ తన బిడ్డలకి ఏ కష్టం లేకుండా ఆయన ఆహారం ఇస్తాడన్నది వాక్యం వీళ్ళందరూ పొద్దునికి సాయంత్రం వరకు ప్రయాసపడి చెమటోర్చి కష్టపడి ఇంటికొచ్చి వచ్చి కన్నీళ్లు విడుస్తూ ఆహారం పొందుకుంటున్నారంట ఈలోకస్తులు కానీ మనకి మటుకు ప్రభు ఏ శ్రమ లేకుండా మూడు పుట్టలు పెడుతుంది కదా అసలు తినాల్సింది రెండు పుట్టలు ఒక పుట్టలే తినాల కానీ మూడు పుట్టలు నాలుగు పుట్టలు కూడా తింటాం మనం పాస్టర్ గురించి సాక్ష్యం వినండి ఆయన గొప్ప దైవజనుడు ఆయన సేవ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాడు ఎంతమంది రక్షణకు వచ్చేటంట విశేషమైన అద్భుతాలు జరిగాయి అంట కండ్ల ముందు అటువంటి అద్భుతాలు జరిగాడంట అయితే ఈ పాస్టరు గొప్ప దైవజనుడు అతనికి అతని చివరికి చనిపోయింది డయాబెటీస్ రో షుగర్ తర్వాత తర్వాత క్యాన్సర్ వచ్చింది అయితే అతను చాలా ఉపాస ప్రార్థనలు చేసేవాడంట పాస్టర్ రోజులు రోజులు 21 వన్ డేస్ ఫార్టీ డేస్ అట్లా ప్రేయర్ ఫాస్టింగ్ ప్రార్థన చేసేవాడంట అయితే ఫాస్టింగ్ ప్రార్థన చేసినాక ఫాస్టింగ్ నుంచి బయటకు వచ్చినాక ఆయన బాటిల్ బాటిల్ కోక్ తాగేటవాడంట ఒకేసారి ఏడు బాటిల్ తాగేటాడంట కోక్ నేను ఎప్పుడు మీకు చెప్పలేదు కదా కోక్ గురించి ఒకరోజు చెప్తే ఇప్పుడు చెప్పాను వాకి మెటర్ వెళ్ళిపోతుంది కోక్లు నేను తర్వాత చెప్తే ఇప్పుడు అది తాగడం వలన ఆయన త్వరగా డయాబెటిక్ అయిపోయిందంట నీ సేవలో అనేక మంది స్వస్థత పొంది నీవే రోగ్రస్తునివైతే నీ సాక్ష్యం ఏమయ్యా పోగొట్టుకుంటుంది కదా అందుకే నీ నాలుకని నీ ఆధీనంలో పెట్టుకోవాలంటాడు అంటే నాలుకంటే మాటనే కాదు నీ టేస్ట్ కూడా ఏది టేస్ట్ ఉంటుందో అది తినద్దు నేను నేర్చుకున్నాను నా లైఫ్లో ఏది టేస్ట్గా గా ఉండదో అదే తింటా నేను టేస్ట్ గా ఉన్నది ఏమైనా ఉంటే దాన్ని దూరం పెడతా నేను బ్రదర్ ఫుడ్ అంటే చాలా బాగుంది సిస్టర్ అంట ఇంకొంచెం వేసుకో బ్రదర్ అంటారు అమ్మ వద్దు వద్దు అంట ఒకటేసారి వేసుకుంటా ఒకటే సైకిల్ ఒకటే రౌండ్ లేదన్నా ఎంతైనా కొంచెం వేసుకో కొంచెం వేసుకుంటారు బలవంతం చేస్తారు కానీ ఒకటే సర్కిల్ ఒకటే ట్రిప్పు నేను ఎక్కడ పార్టీస్కి పోయినా ఒకటే ట్రిప్పు సెకండ్ ట్రిప్కి నేను పోను ఎందుకంటే నా నాలుకని నేను నా కంట్రోల్కి తీసుకుంటా నా కడుపు నాకు దేవతగానే కాదు గొప్ప దైవజనుల కడుపులు దేవతలకి ఇచ్చేసాడు ఈరోజు అందుకు డయాబెటీస్ అందుకు అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల డిసీజెస్ వచ్చేస్తున్నాయి ఈరోజు చర్చలో ఎందుకు స్వస్థత లేదు అంటే నీ నాలుక మీద నీకు ఆధీనం లేదు కంట్రోల్ లేదు నీకు దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నావు నీ కడుపుని నువ్వు ప్రభుకి సమర్పించకుండా దేవతలాగా తయారు చేసుకున్నావు దాన్ని పోషించి నువ్వు అందుకు అనారోగ్య పాలైపోతున్నావు మనం అట్లా ఉండమన్నట్టు కోక్ ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ ఏవి మనం తినద్దు ఎందుకంటే మన సేవ డిఫరెంట్ సేవ ఈ సత్యాలు నీకు బయలుపరుస్తున్నాయంటే దేవుడు అది నువ్వు గ్రహించాల ఎంత అదుపులోకి పెట్టుకోవాలన్నా అది నీకు ఒక బహుమానంలాగా దేవుడి ఇచ్చిండి ఈ లోకంలో దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత దీర్ఘకాలం నువ్వు ఆయన కొరకు సాక్షిగా జీవించగలవు ఈ సృష్టిలో ఏ జీవరాశికి ఎటువంటి శరీరం లేదు దేవుడు తనకి లేనే ఆ మహాకాశంలో ఏడు ఆకాశాలలో మనం చూస్తాం ఏ ఆకాశంలో కూడా ఏ జీవికి కూడా ఎటువంటి శరీరం ఇవ్వలేదు దేవుడు కేవలం మనిషికి ఇచ్చిండు స్పెషల్గా కానీ ఇది అపవిత్రమైపోయిందని తెలుసు మనకి కానీ రక్షింపబడ్డ వాళ్ళం మనం దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల దీని ఎందుకంటే నేను అనేక పర్యాలు మీకు చూపించిన తెసిన రాష్ట్ర నుంచి నీ జీవములో మూడు అవయవాలు ఉంటాయని నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ నీ జీవము వీటన్నిటినీ రక్షణ నడిపించుకోవాలని ఉంది వాక్యం కానీ చర్చి సిస్టంలో షరలను రక్షణ నడిపించుకోరు మనుషులు వాళ్ళ ఆతం ఒకటే రక్షణలకు వస్తుంది కానీ వాళ్ళ జీవము వాళ్ళ శరీరాలు రక్షణ అదుపులోనికి లేనే లేదు దాన్ని కొనసాగించుకోలేదు వాళ్ళు పిలుపుని ఏర్పాటుని వాళ్ళు నిశ్చయం చేసుకోలేకపోయినారు వాళ్ళు అందుకు షరలన్నీ అందరూ త్వరగానే బహు త్వరగానే మరణంలోకి వెళ్ళిపోతున్నారు ఆయనేమో మరణం మీద విజయం పొందిండు మరణం ఓడిపోయింది మరణకి విజయం లేదు కానీ మన వాళ్ళేమో దానికి కావాలనేది విజయం ఇస్తా ఉన్నారు ఆ రీతిగా చర్చ్ సిస్టమ్ ఎట్లా తయారైందో ఊహించుకోండి కానీ లక్షా నలభై నాలుగు గుంపులో ఉన్న అట్లా ఉండం మనం వీటన్నిటినీ బహు జాగ్రత్తగా భయంతో వనుకుడితో పొందుకొని వీటిని పాటిస్తామందుకే మన దగ్గరికి ఏ రోగాలు రావు మన ఎందుకు చీకటి శక్తులు రాలేవు అంటే వాటిని మనం అసహించుకుంటాం వాటి తెలుసు వీరికి అనవసరంగా వీని దగ్గరికి నాకు వీటి నా మీద తీర్పు తీరుస్తాడు నాకు దేవత తీర్పు తీరుస్తా వాక్యం కాబట్టి నువ్వు దానికి వాటి మీద జడ్జిమెంట్ నువ్వు ప్రనౌన్స్ చేస్తే వాడు శాశ్వతంగా నరకానికి పోతాడు ఇంకా టైం రాలేదు కదా మమ్మల్ని మమ్మల్ని అంత త్వరగా నరకానికి పంపడానికి నువ్వు వచ్చినావా అంటారు యేస్ బ్రౌన్ పట్టుకొని గెరాసినియ ప్రాంతంలో ఉన్న ఆ సేన అనే దయములు పట్టిన వాడే ఆ దయాలు మా టైం రాలేదు ఇంకా వాటికి కూడా తెలిసి జడ్జిమెంట్ డే ఉందని ఒక తీర్పు దినం ఉందని మా టైం ఇంకా రాలేదు కదా అప్పుడే మమ్మల్ని పంపిస్తావన్నారు కానీ కాబట్టి అది మన ద్వారా ఆయన అమలు పరచాలనుకుంటుంది ఎందుకంటే ఈ లోకానికి నువ్వే రాజువి ఈ లోకానికి నువ్వే యాజకునివి రాజు యాజకుడు రెండు అధికారాలు ఇచ్చింది దేవుడు నీకు కాబట్టి ప్రభుని మహిమ పరుస్తూ అనేట్ల ప్రభుని చూపిస్తూ ఇతరుల బాగోగులు చూసుకుంటే వాడే రాజు కాబట్టి ఇతరుల బాగోగులు చూసుకోవాలి స్వార్థపు దానపేక్ష వద్దు మనకి డబ్బులు ఏముంది ఈ లోకస్సలు డబ్బుని దేవతలాగా పూజిస్తారు చర్చ సిస్టమ్ గురించి నేను మాట్లాడుతున్నా గురించి కాదు బున్ని వాసుల డబ్బుని దేవతలాగా పూజిస్తారు ఒక దిక్కు క్రీస్తుని ఇంకో దిక్కు డబ్బుని సమంగా చేసుకుంటారు మనం డబ్బుని డబ్బుకి మనం అటువంటి విలువ ఇవ్వనివ్వం ఏమున్నా లేకుండా నాకు ప్రభుటంటే చాలన్న తీర్మానంతో మనం ముందుకు వెళ్తా ఉంటాం డబ్బు వచ్చిన డబ్బు నీ చేతిలో ఉన్నప్పుడు నీకున్నగణం వేరే ఉంటది ఒకరికి ఇవ్వాలంటే మనసు ఒప్పదు కష్టాలున్న వానికి ఇవ్వాలంటే నీకు మనసు అక్కడే తెలిసిపోతుంది నీకు దైవికమైన జీవితం లేదని కష్టాలు ఉన్న వానికి నువ్వు ఆదుకోవాలి ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు దాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటలేవు దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నావు ఏం లాభం ఎప్పటికీ అర్థం కాదు చర్చ సిస్టమ్కి ఈ విధానం ఈ బోధ వారికి తెలియని తెలియదు నువ్వు దాన్ని నీటి మీద వెదజలితే తగిన కాలంలో అది తిరిగి నీకు వస్తుంది అని నా వ్యక్తిగత అనుభవం అది అసలు నేను చెప్పంగు చెప్పను వారికి ఎంతగా నేను స్పెండ్ చేస్తాను డబ్బులు సేవలో నీ కానుకలు నీ దశమ భాగంలో దేవుని మందిరానికి నువ్వు తీసుకురాకుండా ను దొంగవైనవన్నట్టు పోయిన వరని నేను చూపించిన వాక్యం దొంగలు దేవుని సన్నిధికి ఎట్లా పోగలరు అది నాయి దేవుడు కానుకలు దశమ భాగంలో కాబట్టి ఈ స్త్రీ గురించి మాట్లాడుతున్నాం మనము ఆ స్త్రీ ఎక్కడెక్కడ కూర్చుందో చూస్తే అవన్నీ ఒకటే అన్న విషయం నీకు అర్థమవుతూ మొదటి వచనంలో విస్తార జలం దగ్గు మీద కూర్చుంది దాని తర్వాత మూడో వచనంకి వచ్చేటప్పటికీ ఎర్రని మృగం మీద కూర్చున్నది చివరికి అది ఏడు కొండల మీద కూర్చొని ఉన్నది తొమ్మిదో వచనంలో తొమ్మిదో వచనం బహు ప్రాముఖ్యమైన వచనం ఎందుకంటే ఇందులో జ్ఞానం గల మనసు కనబడునంట ఇవి ఎవరు సూచించి ఈ సూచనలు ఎవరు గ్రహించగలడో వాడికి బుద్ధి ఉంది జ్ఞానం ఉంది లక్ష నలభై నాలుగు వేల మందికి తప్ప ఎవరికి ఇవి కనిపి కండ్లకి కాబట్టి ఇందులో జ్ఞానం గల నువ్వు దీన్ని విశదీకరించగలిగితే తెలుస్తుంది నీకు జ్ఞానం ఉందని ఇది కనిపిస్తుందట కండ్లకి నీ మనసు నీ జ్ఞానం మనసు ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ప్రతి కొండ మతపరమైన జీవితానికి సాదృశ్యం ఏడు సంఘాలకి సాదృశ్యం ఏడు తలలు ఏడు కొండలు ఏడు సంగాలు విస్తార జలము ఈ మృగము అట్లా తయారైపోయింది చర్చ సిస్టమ్ ఈరోజు మృగంలాగా తయారైంది చూపిస్తాం వాక్యాలు జబర్దస్తి మృగం జబర్దస్తి చేసేది మీద బలవంతం చేసేదని మృగం కాబట్టి ప్రతిదీ మృగం ఈ ఏడు తలల గురించి మాట్లాడతారు అయితే ఈ మృగము మతపరమైన జీవితము ఈ మృగము గాని ఏడు కొండలే కానీ విస్తార జలమే కానీ అన్ని ఒకటే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు మరోసారి అయితే పదవ వర్షంకి వచ్చేటప్పటికీ ఈ ఏడు కొండల గురించి మాట్లాడుతున్నాడు ఏంటంటే మరియు ఏడుగురు రాజులు కలరు ఏడు కొండలు ఏడుగురు రాజులు ఇవన్నీ ఒకటే తర్వాత ఎందుకు రాజులు అంటున్నట్టు మీకు తెలుసు రాజులంటే పరిపాలించే వాళ్ళన్నట్టు ఐదుగురు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవాలను ఈ పదో వస్తుంది నేను పోయేవారం మీకు చూపించిన ఏంటంటే ఏడుగురు రాజుల కాలం గురించి దాని గ్రంథం రెండో అధ్యాయంలో చూసినాము మరోసారి చూస్తాం ఈరోజు ఆ రెండో అధ్యాయంలో నిబుక నిజంకు వచ్చిన దర్శనం అది కళ ఒక ప్రతిమ పేద ప్రతిమ దాని తల బంగారము దాని తర్వాత భుజములు ఛాతి భాగము వెండి దాని కడుపు తొల భాగము ఇత్తడిది దాని మోకాళ్ళ నుంచి కాళ్ళకి ఇనుము తర్వాత కాళ్ళు బాదములు మటుకు మట్టి వాటికి సంబంధించినవి కూడా దూత ధాన్యాలకి విశదీకరించినట్టు మనం చూస్తాం ధాన్యాలు దాన్ని దేవుడు బయలుపరిచేడు ధాన్యాలకి ధాన్యాలు దాన్ని నెప్పుకొద్ది రాజుకి బయలుపరిచినట్టు మనం చూస్తాం అయితే దానియలు చెప్పిన విధానం ఏంది దానియల్కి ఏమైనా బయలుపరచండి దేవుడు అవి కొన్ని రాజ్యాలకి కాలాలకి సూచన ఆ ఏడుగురు రాజులు ఎవరు అన్న విషయాన్ని చేస్తా ఉంది అక్కడ ఒకసారి చూడండి దానిల గంధము రెండవ అధ్యాయము నేను కొంచెం స్పీడ్గా చదువుతున్నా దాన్ని దాని గంధము రెండవ రెండవ అధ్యాయంలో స్పీడ్ గా చదువుతాను నిపుకుంది సరు ఏలుబడి ఎందు రెండవ సంవత్సరం కలలు కనెను అంటే ఆయన రాజైన రెండవ సంవత్సరం లో అందున గురించి ఆయన మనసు కలత పడగా అతనికి నిద్ర పట్టలేదు కొన్ని కళలు నిద్ర చెడగొడితే కదా కాగా రాజ్ జో తను కళను కొన్ని విషయాలలో మన కళ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు కళ నిశ్చమ్మ దాని భావం నమ్మదగింది కళల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా అందులో ఆత్మీయమైన విధానాలు ఏంది అన్న ప్రకృతి సజ్జమైనది అర్థం చేసుకోవాలా ఒకటి కళలు సైతాన్ కూడా క్రియేట్ చేస్తాడు కళలు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వానికి నువ్వు డోర్ ఎక్కడ ఓపెన్ చేసినావు వాడు వచ్చేసిండే నీ కళల రూపం రెండవది దేవుడి లాంగ్వేజ్ కూడా కళని దేవుడు కూడా కళలతో నేను హెచ్చరించనికి నేను సిద్ధపరచడానికి కొరకు చూపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు నీ రాబోయే ఉపద్రవాన్ని కూడా కళల రూపంగా చూపించినప్పుడు నువ్వు దాన్ని రీప్రోగ్రామింగ్ చేయాలా కంప్యూటర్ భాషలో చెప్తున్నా నేను అంటే ఆ కళని రీ రీ రీప్లాన్ చేయాలా రీప్రా రీప్రాసెస్ చేయాలా అంటే ఏంటంటే అది జరగకుండా నువ్వు నువ్వు ప్రార్థన చేసుకోవాలా భాషలలో ఒకవేళ అది మంచిదైతే అది నెరవేరలాగానే నువ్వు ప్రార్థన చేసుకోవాలి దాని భావాన్ని అర్థం చేసుకుంటే ఆత్మీయ సత్యాలు నేను ఇన్నిసార్లు మీకు చూపించిన కళలని ఎట్లా అర్థం చేసుకోవాలా దర్శనాలని ఎట్లా అర్థం చేసుకోవాలా ఎందుకంటే పాతవి గతించిన సమస్తం కృతమైనవి ఒక బ్రదర్ చనిపోయినట్లు కళ వస్తే నిజంగా చనిపోతాడా కాదు అతను రక్షణల మార్గలకు రా వస్తున్నాడు అని ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేసింది ఎందుకంటే శరీరం ప్రకృతి సహజంగా చనిపోతుండడు పాపానికి చనిపోతుడు ఆయన పరిశుద్ధంగా జీవిస్తుడు అదొక సూచన అదొక విధానం నేర్చుకుంటే విధానం కాబట్టి ఆయన కలి కళను కలి తాను తనకు తెలియజెప్పటికై శక్నగాండును గరుడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనప్పుడని ఆజ్ఞయగా వారు వచ్చి రాజ సామకం అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ రాజ్య దగ్గర అంత కలగ ఏమంటాము కన్ఫ్యూజన్ అంటాం కదా అంత అలజడి ఎందుకు అంటే ఇక్కడ శకున గాంట్ ఉన్నారు గారడి విద్య ఉన్నారు కల్దీలు ఉన్నారు మీకు ఎవరు తెలుసు కల్దీలు అంటే ఏంది నేను చూపించిన గతంలో కల్దీలు అంటే వీళ్ళని అస్ట్రాలజర్స్ అంటారు అంటే నక్షత్రాలని గ్రహాలని పరిశీలించి ఏం జరగబోతుందో చెప్పేవాళ్ళు వీళ్ళు కల్దీలు శక్నగాండ్రు గార్డ విద్య గలవారు మాంత్రికులు అంటే మీకు తెలుసు వీళ్ళు గారిడ అంటే మ్యాజిక్ జ్యేష్ఠులు కాబట్టి ఇవి నాలుగు గుంపులు ఈ నాలుగు గుంపులు దేవుని ఆ యొక్క నిలిచినారు కానీ ఆ నాలుగు గుంపులకి ఈ కళ అర్థం కాలేదు ఈ శకున గాంట్ ట్రై చేసింటారు మాంత్రికులు ట్రై చేసింటారు ఈ కల్దీయులు ఎన్నెన్నో మ్యాథమెటిక్స్ క్యాలకులేషన్స్ చేశారు ఆ నక్షత్రాలని ఆ గ్రహాలని వాటి స్థలాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ పెట్టి జియోమెట్రీ పెట్టి అన్ని మ్యాథమెటిక్స్ లో క్యాలిక్యులేషన్ చేశారు వాళ్ళకి అసలు ఏం అయోమయంగా ఉంది అది అసలు అర్థమే కావట్లేదు ఏంది లెక్కలు కొన్నిసారి నీ సొంత లాంగ్వేజే నీకు అర్థం అట్లా తయారైపోయింది ఇది అయితే మూడవ వర్షంలో రాజు వారితో నేను ఒక కళ కంటిని ఆ కళా భావం తెలియ నేను మనో వ్యాకులం ఉంది ఉన్నాను గనగా కల్దీయులు సిరియా భాషలో ఇట్లనేరి చిరకళం జీవించిన గాక రాజు చిరకాలం జీవించిన కాక తమరి దాసులకు కళ మేము దాని భావం తెలియజేసేదాం రాజు నేను దాని మరిచిపోతుంది కానీ కళను దాని భావంను మీరు తెలియజేయడంలో మీరు తుత్తునీలుగా చేయబడదరు మీ ఇంట్లో పెంట చేయబడును కలను దాని భావంను తెలి తెలియజేసిన ఎళ్ళ దానములను మహా మహాగణతు నా సముఖంలో నుం గనుక కలను దాని భావను తెలియజేయబడునగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పినట్లా మేము దాని భావమును తెలియజేస్తామని మరలా ప్రతికర్మిచ్చింది అందుకు రాజు ఉత్తరమించి చెప్పినది ఏమనగా నేను మరిచి మీరు చూచి కాలాహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించున్నాను సరే ఈ లాంగ్వేజ్ నేను ఇప్పుడు ఇవంత విశదీకరించాను మీరు టైం పాస్ చేస్తున్నారు కదా అని అంటున్నాడు కాలము ఉపాయంగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నాయల పలుకను ఉద్దేశించి ఉన్నారు మీరు కలను చెప్పలేకపోయినలా నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడు అప్పుడు దాని భావం మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుందను అందుకు కల్దీలు ఇలాగ ప్రతిత్తం ఇచ్చిరి భూమి ఏ మనుషుడును రాసి సంగతి చెప్పచాలడు ఏ చక్రవర్తియు అధికారి శకున కాని వద్దను గరుడు విద్య గలవాని వద్దను కల్దీలు వద్దను ఇటు సంగతి విచ్చరింపలేదు భూమి మీద ఎవడు కూడా చెప్పలేడు ఎవరు చెప్పలేడు భూమివాసులు చెప్పలేరు ఆకాశవాసులు చెప్పగలరు ఆకాశవాసులు ఊరికైనా అర్థం చేసుకుంటారు ఇవన్నీ అందుకే ప్రతి ప్రతిరోజు ఉదయం నువ్వు ఆకాశవాసి నువ్వు వారికి వెళ్ళిపోవాలా ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక రెండవది ఆరో వర్షాలు మనం చూసినాం అనేక పర్యాలు నువ్వు ప్రతిసారి మోకళ్ళ మీద ఉండి భాషల్లో ప్రార్థించినవుడంటే ఆటోమేటిక్గా నువ్వు వాడికి వెళ్ళిపోతావు నీకు తెలుస్తుంది కూడా సడన్లీ మొత్తం నీ పరిసరాలంతా సైలెంట్ అయిపోతాయి నీకు తెలుసు నువ్వు పైకి వెళ్ళిపోయినావు నువ్వు అక్కడ ప్రభుత్వ నిధులు కూర్చున్నావు నీ ఆత్మ ప్రభుత్వం సంభాషిస్తుంది గొడవపిల్లి ఎక్కడికి పోతే అక్కడ పోతుంది బాగు అన్ని విషయాలు నీకు చూపిస్తున్నాడు నువ్వు తిరిగి వస్తున్నావు ఈ లోకానికి వచ్చినాక వాటన్నిటినీ ఆయన చెప్పినట్లు చేస్తున్నావు అందుకో ప్రతిరోజు నువ్వు వాక్యం ధ్యానించాలా కొన్నిసార్లు దేవుడు మాట్లాడితే అర్థంగా నేను చెప్తాను ఎందుకంటే నేను రెండు మార్లు మాట్లాడిన మీరు విన్నలానే వారంటాడు అట్లా ఉంటుంది క్రైస్తవ జీవితం మీరు వచ్చి పద్నాలుగో వర్షంలో వస్తున్నాడు అప్పుడు ధాన్యాలు బబులో నేను జ్ఞానాన్ని చెప్పటగా బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతులకు అరియుకు ఎద్దకుపోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాను రాజును అదనుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితంగా వచ్చిట ఏమని దానియలు రాజు యొక్క అధిపతి అయినా అరియోకు నడుగగా ఆ సంగతి దానియలకు తెలియజెప్పాను అప్పుడు దానియలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావం తెలియజేటప్పటికై తమకు సహాయము సమయము దయచేయమని రాజును బతిమాలెను అప్పుడు దానియలు తన ఇంటికి తన స్నేహితులైన హన్యన్యాకును మిషైలకును అజర్యాకును సంగతి తెలిపాను తెలియజేసి తనను తాను స్నేహితులను బబులలో తక్కిన జ్ఞానంతో కూడా నశింపబడున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరులోక ముందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకున్నాడని వారిని హెచ్చరించాను అంతటా అంత దర్శనం చేత ఆ మర్మము దానియలకు బయలుపరచబడను చూడండి ఇది రీప్లే అంటాం కదా ఇది కలర్ ఇది కూడా దర్శరీతిగా బయలుపరచబడింది ఆయనకేమో కళ నెబ్బుకందరికేమో కళ దానియలకేమో దర్శనం అంటే ఆ కళని దేవుడు రీప్లేస్ చేసి చూపిస్తుంది ధాన్యులకి పక్క అన్నట్టు అంటే అందులో ఏ భేదం లేదు పర్ఫెక్ట్గా అదే కళ అదే విగ్రహము ప్రతిమ పెద్ద ప్రతిమ అది బయలుపరచబడినప్పుడు చెప్పండి ఎన్నిసార్లు మనం దేవానికి వదనాలు ప్రభు అన్నం ఉదయం లేచి మరి చెప్పాను మనం ఇది ఏంది ప్రభు అన్నం కానీ ప్రవానికి వదనాలు అన్నవా అన్నావు ఎందుకంటే నీకు అనుమానం కాబట్టి ఇరవై వర్షం కోసం ఇప్పటికీ ఎట్లనగా దేవుడు జ్ఞానం బలములు గలవాడు యుగంలో అన్నిటను దేవుడిని నామము స్థితి నందుడు కాక ఆయన కాలంలో సమయంలో ఈ విషయం అర్థం చేసుకోండి కాలంలోనూ సమయంలో మార్చేవాడు ముందుకు వెనకలు తీసుకెళ్తుంటాడు టైం అందుకే నువ్వు టైం గురించి పట్టించుకోవద్దు పని గురించి పట్టించుకోవాలి ఈరోజు నేను ఏం చేయాలా పని ఈరోజు ఎవరికి నేను సువార్త చెప్పాలా ఈరోజు ఎవరికి నేను ఆశ్రయం ఉండాలా ఎవరికి ఆదరణ ఉండాలా ఎవరి పట్ల నేను మళ్ళీ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి జీవించాలా ఎవరిని క్షమించాలా ఎవరి కొరకు ప్రార్థించాలా ఇట్లుంటాలా నీ సేవ నా వయసు నా బర్త్డే అయిపోతుంది కొంత బర్త్డే వస్తే ఎంజాయ్ చేస్తాడు ఒకటి బర్త్డే వస్తే ఏడుస్తాడు ఓ వయసు అయిపోతుంది నాది అరవై ఏళ్ళకి వచ్చేసి నేను అయిపోయింది అనుకుంటాం కానే కాదు ఎప్పుడైతే నువ్వు పర్లోకపు సమయంతో పరలోకంలో జీవించేవాడికి ఈ లోకపు సమయం ఏం నువ్వు ముస్లంవి గానే కావు నీకు అరవై ఏళ్ళు వచ్చినా నేను సిక్స్టీ ఇయర్స్ యంగ్ అని చెప్తావు సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పాం ఈ లోకసలు చెప్తారు నీవెంత హౌ ఓల్డ్ ఆర్యూ అంటారు మనం అంటాం హౌ యంగ్ ఆర్ యూ అంటాం ఆర్ హౌ ఏజ్లెస్ ఆర్ యూ అంటాం మనం అండ్ థర్టీ ఇయర్స్ యంగ్ ఫార్టీ ఇయర్స్ యంగ్ సిక్స్టీ ఇయర్స్ యంగ్ అని చెప్తాం మనం ఎందుకంటే నీ నోటి మాట చేతనే నువ్వు చిక్కబడతావు నా వయసు నాకు నలభై ఏళ్ళు దాటిపోయింది నాకు అరవై ఏళ్ళు దాటిపోయింది అని నువ్వు కాదు ఒక దినము వెయ్యి సంవత్సరాలతో పోల్చేయండి దేవుడు పేతు రాసిన పత్రికలో కాబట్టి నువ్వు ఎన్నో వేల సంవత్సరాల నుంచి బతికిన్నావు ఆకాశవాసి వయ్యండి ఈ లోకంలో ఈ టైం ధరలిపోతుంది కానీ మనం ఆ టైంలో జీవిస్తున్నాం పర్లోకపు సమయంలో జీవిస్తున్నాం అది కాలం కాబట్టి ఏ ప్రభు గురించి ఈయన సాక్షిస్తుండే ఇరవై ఒకటో వర్షంలో ఆయన కాలంలో సమయంలో మార్చి వాడేయండి రాజులను త్రోసి వేయించు ఈ విషయం నీకు అర్థం కాాల ఇరవై రాజులను కాలంలో సమయంలో మార్చి రాజులను త్రోసి వేయించు ఈ లోకంలో ఎవడు ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా మన ప్రభ్వే తీర్మానించాల ఈ లోకంలో ఎవడు ప్రెసిడెంట్ కావాలన్నా మన ప్రభుే డిసైడ్ చేయాల పర్లోకంలో అనేక మంది పురాతనమైన గొప్ప భక్తులు నోవాహు హానోకు అబ్రహాము ఇలాంటి గొప్ప గొప్ప పురాతనమైన భక్తులు అక్కడ డిసైడ్ చేస్తారు వాళ్ళకి అధికారం ఇచ్చింది దేవుడు ఒక్కొక్క స్పిరిచువల్ స్థానాలలో వాళ్ళకి అధికారం ఇచ్చిండి మీరు చేయి డిసైడ్ చేయండి ఇండియాకి ఎవడు ప్రైమ్ మినిస్టర్ కావాలా అమెరికాకి ఎవడు ప్రెసిడెంట్ కావాలా దేవుడు వాళ్ళకి ఇస్తాడు ఐడియాస్ వాళ్ళు ఏం చేస్తారు దాన్ని అమలు పరుస్తారు వాళ్ళు అమలు పరుస్తారు అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తారు కొంత దేవదతలను వాళ్ళు పోయి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి మనుషులని ఆ రాజుని నిలబెట్టుకుంటారు దేవునికి తెలుసు ఏ దేశానికి ఎవరు రాజు రావాలో ఇది ని ఎన్నిసార్లు చెప్పించినాను నువ్వు ఉపాసం ప్రార్థన చేసినా వేస్ట్ ఎందుకంటే సత్యం తెలియక నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఈ దేశం గురించి నీ స్వార్థం కొరకు ఒక రాజు కావాలనుకుంటున్నావు కానీ దేవునికి తెలుసు ఎటువంటి రాజు ఈ దేశానికి ఉంటే ఈ దేశము కాపాడబడుతుంది శత్రువుల నుంచి కానీ ఆ సత్యము ఎప్పుడు నువ్వు గ్రహించలేవు రాజలను త్రోసి వేసేవాడు ఆయననే నియమించేవాడు కూడా ఆయననే అది నువ్వు గ్రహించగలిగితే నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రార్థనలు చేయవన్నట్టు నేనైతే ప్రతిరోజు ఒకటే విధానం ఉంటే ప్రార్థన అది నా దేశ ప్రజల పాపంలో క్షమించండి నేను వారందరినీ రక్షించండి ఈ దేశాన్ని ఒక గొప్ప సువార్థిక దేశంగా మార్చు ప్రభు అని ప్రార్థిస్తాను పాలిటిక్స్ గురించి నేను ప్రార్థించాను ఎప్పుడు కూడా వాడు ప్రెసిడెంట్ కావాలి వీడు చీఫ్ మినిస్టర్ కావాలా అని నేను ఎప్పుడు ప్రార్థించాను ఎప్పుడు చేయలేకూడదు ఇన్ని సమాచారంలో ఏ రోజు కూడా నేను చేయలే కొందరు చేస్తారు చర్చ నేను చూసిన అందుకు ఆ పొలిటీషియన్స్ ఆ చర్చెస్కి వెళ్తారు వీళ్ళ దగ్గర ఓట్స్ దొరుకుతాయని కాబట్టి రాజులను త్రోసి వేయించి నియమించి వివేకులకు వివేకమును చూడండి వివేకం కలిగిన వాడికి మరీ ఎక్కువగా వివేకం ఇస్తానంట దేవుడు జ్ఞానులకు జ్ఞానములు అంటే జ్ఞానం గల వారికి మరి ఎక్కువగా జ్ఞానం ఇస్తారు దేవుడు ఆయన మరుగు మాటలను మర్మలను బయలుపరచను అంతకాలంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస ఆయన యుద్ధ ఉన్నది మా పితరుల దేవాన్ని వివేకమును బలంను నాకు అనుకరించిన్నావు మేము మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నిన్ను తెచ్చు కనపరచుచున్నాను వెళ్ళనగా రాజు సంగతి నీవే మాకు తెలియజేసి ఇవన్నీ ధాన్యాలు మార్లో చెప్పిండు మనం కూడా అంటే ప్రకటన గ్రంథంలోని విషయాలన్నీ మనకు ఓడిబల్పరిచిండు మన ప్రవ్వే తన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించి వీటన్నిటినీ చూపిస్తుంది అందుకే మనం థ్యాంక్ యూ హోలీ అని ప్రార్థన చేస్తాం ఇరవై ఏడవ ఇప్పుడు ధాన్యాలు రాజు సముఖంకి వచ్చిండు ఇది ఎంత షాకింగ్ ఉండాలా ధాన్యాలు నెప్పుక రాజు కలని కరెక్ట్ గా అచ్చు పోలు ఒక్కటి పోకుండా చెప్తున్నాడు ధాన్యలు రాజు సమ్ముఖంలో ఇలాగూ ప్రతిబ్రమించను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానలైనను గాడ విద్యగాల వారైనను శనగాడు జ్యోతిష్కులైనను జ్యోతిష్కులు అంటే కల్దీలు జ్యోతిష్కులైనను చెప్పజాలరు ఎందుకంటే అవన్నీ మోసం అవి నిజం కాదు అందుకే నువ్వు జ్యోతిష దగ్గర పోవద్దు నీ చేతులు చూపించుకోవద్దు వార ఫలాలు చదవద్దు న్యూస్ పేపర్లో రాశి ఫలాలు చదవద్దు అవి దయ్యాలవి ఎట్టి పరుస్తుందో వాటిని చదవద్దు న్యూస్ పేపర్స్ అలా సండే వస్తుంది అది సండే కానీ ఏదో ఏదో ఏదో ఒక రోజు వస్తుంది కొన్ని అయితే ఉంటాయి రాశి ఫలాలు వార ఆయన నువ్వు చదవనే చదవద్దు విననే వినొద్దు ఎందుకంటే అవి అపవిత్రమైన ఆత్మలు అవి ఆకాశ సమూహాలు ఈ కల్దీలు ఏం చేశారంటే వాటిని అక్కడి నుంచి పట్టుకొని ప్రార్థనలో వాటిని తెచ్చుకొని వాటి దార విని భవిష్యత్ని వాళ్ళు చూసుకునేట అన్నట్టు ఆయన్ని మోసం అన్నట్టు వాటికి తెలిస్తే వాటి భవిష్యత్తు అక్కడ ఎందుకు ఎదురుతాయి తిరాత్మలు నిత్యం నరకానికి సిద్ధమవుతున్నాయి ప్రభుకి విరుద్ధంగా లేచి పరలోకంలో ఆయన మీద తిరుపార్తనం చేసి అక్కడ దూతలు చేశారు ఇక్కడ మనిషి చేసింది తేడా అందరూ దేవునికి తిరువర్తనం చేశారు అందుకే లక్ష నమద్ నాలుగు మంది ఈ సత్యని గ్రహించి ఆయనకు విధేత చూపిస్తూ ఆయనని మహిమ పరుస్తూ ఉంటారు మనము ఆ గుంపులో ఉన్నాం ఇరవై ఎనిమిది వర్షంలో మాట్లాడుతున్నప్పుడు అయితే మరుమమ్మను బయలుపరిచగల దేవుడు ఒక్కడు పరలోకం అంతే దినంలో ఎందు కలగబోదాని ఆయన రాజగు నెబుక నిజరణకు ఇవి ఒక్క వాక్యమే చాలు ఒక్క వచనమే చాలు అంత్య దినంలలో అంటే యుగము ముగించే టైంలో ఏం జరగబోతుందో అవి నీకు చూపించండి రాజా అంటున్నాడు కానీ అదేమో టూ థౌసండ్ ఇయర్స్ క్రితం స్టోరీ ఇది ఎయిట్ ఇయర్స్ క్రితం స్టోరీ ఇది టూ ఇయర్స్ క్రితము అంత్య దినంలా ప్రభు రావాలా ఆయన పుట్టాలా ఆయన మరణించాలా మన కొరకు తిరిగి లేసేసి ఆయన తిరిగి రావాల ఆయన వచ్చే టైంలోనే అంత్య దినం అంటాం మనం లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఎండ్ అంటాం అంత్య దినములు అంటే అవి ఆరంభమైనా అంత్య దినములు ముగించే టైంకి మనం సిద్ధమవుతున్నాం ఇది ఇది ఒక సైకి ఒక రేంజ్ అంటాం టైం రేంజ్ అంటాం పన్నెండు గంటలంటే పన్నెండు గంటలు ముగించాలి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా ముగించాలి కదా అక్కడక్కడ మధ్యలో ఉన్నామా చివరికి వచ్చినమా పన్నెండుకి వచ్చేసినామా పన్నెండుకి వస్తే ఎండ్ అయినట్టు వాటి ముగింపు అట్లుంటుంది అన్నట్టు అయితే తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా ఆశ్చర్యం కాదేవి స్వప్నము దర్శనము అంటే ఈ రాజ్యకి కేవలం కలనే కాదు దర్శనం కూడా అయింది ఆశ్చర్యం రాజు ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మలను బయలుపరిచేవాడు కలగబోదని తమరికి తెలియజేశాను ఇది నేను అనేక పర్యాలు గ్రహిస్తూ ఉంటాను ఇదందరికీ అంటాడుతుంటుంది నువ్వు పండుకున్నప్పుడు రేపు ఏం నా పొజిషన్ ఏమవుతుందో నా భవిష్యత్ ఏమైపోతుందో నా హెల్త్ ఏమైపోతుందో నా కెరియర్ ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉంటారు అందుకే అనేక పర్యాలు నేను చూపించిన కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో అది తిరిగి తిరిగి చదవమని చెప్తా ఉంటా అందరినీ నేను నీ భవిష్యత్తు ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నది నీ గురించి ఆయన ఎన్నో తలంపులు కలవడు అవి లెక్కకు మించినవి నీ భవిష్యత్తుకు సంబంధించిన కానీ తలంపులు లెక్కకు మించినవి నువ్వు నాకు ఏమైపోతుంది ఏమైపోతుందంటే ఆయన తలంపులను నువ్వు ధృవీకరిస్తున్నావు వచనంలో ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజు నాకు దాని భావము తెలియజే నిమిత్తమును తమరి మనసు యొక్క తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడను నువ్వు కూడా చెప్పగలవు స్పెషల్ అన్ని నీకే బయలుపరిచిందని చెప్పు అనుకుంటున్నావాను కానీ కాదు నేను అట్లా అనుకోవాలన్నా నాకు ఇవన్నీ బయలుపరచబడ్డాయి నేను సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతున్న దాని గ్రంథంని ప్రకన గ్రంథంని దగ్గర దగ్గర 200 హండ్రెడ్ టూ అవర్స్ రికార్డింగ్ చేసిన మనం అంటే నాకు ఏదో ఒక స్పెషల్ గా దేవుడి ఇచ్చిందనా అదే చెప్తున్నా అక్కడ ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం ఈ మర్వము నాకు బయల్పరచబడలేదు రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమరి మనసు ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయల్పరచబడను బాగా అర్థం చేసుకోండి ఈ ప్రాణం కథలోని విషయాలన్నీ ఎందుకు దేవుడికి బయలుపరుస్తున్నాడు అంటే నీకు పని అప్పగించబడింది ఆ పని కొరకు నీకు ఇవన్నీ చూపిస్తాను లేకుంటే నీకు చూపించాను నేను చూపిస్తాడు ఇంకా బయట ఏ చర్చ వాళ్ళకో చూపిస్తాడు ఉపయోగపశ తాము రాజా తాము చూచుండగా బ్రహ్మాండమ్మకు ఒక ప్రతిమ కనబడదు కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపం ఈ విషయం అర్థం చేసుకోండి మీరు ఎక్కడ అండర్లైన్ చేసుకోండి ఈ ఈ ఈ ప్రతిమ భయంకరంగా ఉందంట చూడడానికి అంటే ఒక పెద్ద మైదానంలో పెద్ద ఈ ప్రతిమ ఇది చాలా పెద్ద ప్రతిమ నువ్వు దాని ముందు ఒక చీమ లాగుండవు ఎట్లుంటుందో ఊహించుకో అట్లా చూడాలా నేను అట్లనే చూస్తా వాక్యం ఎప్పుడు భయంకరమైన రూపంను గలదై తమరు ఎదుట నిలిచిండాను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేల్మి బంగారమయమైనది దాని రొమ్మును భుజములను వెండివియో దాని ఉదరమును తొడను ఇత్తడివియో దాని మోకాళ్ళు ఇనుపవియో దాని పాతములో ఒక భాగము ఇనుపదియో ఒక భాగము మట్టిది ఉండెను ఇవి నేను చాలా ఎన్నిసార్లు చూపించిన ఇది కొత్త కాదు హెవీ బ్రదర్ సిస్టర్స్కి సరే కొత్తగా వినే వాళ్ళకైతే ఖచ్చితంగానే కొత్తగా ఉంటుంది పాత పాతగా విన్న వాళ్ళకి ఎందుకంటే అవేమో వినేష్ మర్చిపోయినాం పరీక్ష రాసినామా పరీక్ష అట్లా వినేసి అట్లా వెళ్ళిపోతాం కాబట్టి మర్చిపోతా ఉంటాం ఇవి నేను మీకు చూపిస్తున్నాను ఈరోజు దూత దేవుడు ధాన్యాలకి ఎట్లా బయలుపరిచిండో వాటిని ఎట్లా అర్థం చేసుకోనో అనేది ఒక విధానం నేర్పిస్తుంది దేవుడు మరియు ముప్పై నాలుగు మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదంల మీద పడి దాని పాదంలో తుత్తునీలుగా వెరగొట్టినట్టు తమగా కనబడింది ఇది నేను చాలాసార్లు గ్రహించిన కానీ ఎప్పు నేను చెప్పలేదు ఆ రాయి చేతి సహాయం లేక తీయబడిన రాయి అంటే ఇది లోకాతీతమైనది కానే కాదు రాయి పట్లోకమయమైన రాయి ఇది ఏసుప్రవణ్ణి సూచిస్తుంది రాయి ఆయన ఆ ఇనుమును మట్టి కలిసిన ప్రతిమ యొక్క పాదములంగా పడింది ఆ రాయి వచ్చి ఆశ్చర్యం ఆ పాదముల మీద ఎందుకు పడలా మొహానికి ఎందుకు కొట్టుకోలే కడుపు మీద ఎందుకు పడలేదు ఎందుకంటే ఆ పాదంల మీద పడితే ఆ వి ఆ ప్రతిమ సంపూర్ణ కింది పతనం అయిపోతుంది కూలిపోతుంది తల మీద పడింది అనుకో తల ఎగిరిపోవచ్చు తక్కిన భాగం మాత్ర నిలబడు చెట్టనే భాగం వారికి ఎగరగొట్టొచ్చు తొడుల వారికి ఎగరగొట్టచ్చు కానీ పాదాలు వేసి కొడితే మొత్తం ప్రతిమనే పడిపోతుంది అంతటా ఇనుమును మట్టియు ఇత్తడి వెండియు బంగారం ఇవి గుంపులు కదా నాలుగు ఇనుము ఇనుము మట్టి ఒకటి ఇత్తడి వెండి బంగారం నాలుగు గుంపులు ఏకంగా దంచబడి కళ్ళంలోని ఇప్పుడు మీకు అర్థం ఇస్తుంది ముప్పై ఐదో అనే పదం వచ్చింది కేబిపీఎం దంచబడి కళ్ళంలోని చెత్త కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను కళ్ళంలోని కళ్ళంలోనికి రావాలా అంటే ఆ చెత్త కళ్ళంలో ఉండలేదు అన్న విషయాన్ని అర్థం చేస్తుండడు ఈ ఇనుము మట్టి కలిసిన గుంపులు కళ్ళంలో ఉండలేవు తర్వాత అవి చెత్తవలే వలె కాగా అవి చెత్తలాగుంటాయి కళ్ళంలో దంచుతాం దంచినాక దాని అని నూర్చుతాం కళ్ళంలోనికి జమ చేసుకుంటాం కొట్లలో చెత్తని దాని బయట కాల్ వ్యూహాన్ భక్తులు చెప్పింది వాపసమిచ్చే వ్యూహాన్ దాని గురించి ఏసు చేతిలో చాట ఉంది ఆయన ఆ కళ్ళంలో ఆ చాటలోని విత్తనాలని గాలికి ఎగరగొట్టినప్పుడు చెత్త బయటపడింది విత్తనాలు కళ్ళం లోపల పడిపోయినాయి కళ్ళంలో పడ్డ విత్తనాలు కాపాడబడ్డాయి చెత్త బయట ఉన్నది కాబట్టి కాల్చివబడింది అందుకే కళ్ళంలో ఉన్నంత కాలమే నువ్వు కాపాడబడతావు అన్న వాక్యాని మనకు ప్రభుజ్ఞాపం చేసి నీరు వచ్చి మరోసారి కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను తాము కనిన కళ ఇదే దాని భావము రాజసమ్మకమున నేము మేము తెలియజెప్పేదము ఇప్పుడు దాని భావాన్ని అర్థం చేసుకోవాలి కళను అర్థం చేసుకోవాలి ఇక్కడ చెప్పిస్తుండేది ఇది మీకు అర్థం కావాలి ఈరోజు అప్పుడు ప్రతి కళని మీరు అర్థం చేసుకోవాలి మీరు చేసుకోవాలా ప్రతిసారి వాళ్ళ మీద వీళ్ళంగా ఆర్పడద్దు మీరు నేర్చుకోవాలి ఎందుకంటే లక్ష మంది ఇతరులకు బోధించే వాళ్ళు నీకెవరు బోధించాల కాబట్టి తాము కైన కళ ఇదే దాని భావము రాజసముఖ మేము తెలియ ఈ విషయం అర్థం చేసుకోండి పాత ని ప్రకృతి సహజంగా ఉంటాయి కానీ ఇది అంత్య చెప్పబడ్డ కళ ఇది కాబట్టి ప్రకృతి సహజమైన అర్థం కానే కాదు వాక్యాన్ని ముగించేస్తున్నాను ఏ రీతి చూడండి రాజా పర్లకు పొందిన దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయ్యు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజు అయ్యి అంటే ప్రపంచాన్ని పరిపాలించిన వాడు ఈరోజు నివక నిజరు మతపరమైన జీవితాన్ని పరిపాలిస్తున్నాడు అబద్ధ ప్రవర్తలాగా ఆయన మనుషులు నివసించే ప్రతి స్థల మందును మనుషులనేమి ఇక్కడ పదార్థం చేసుకోండి ముప్పై ఐదో దర్శనంలో ఏముంది ఆయన మనుషులు నివసించే ప్రతి అంటే ఎవరు గుంపు చూసుకోండి తర్వాత మనుషులేమి భూ ఆకాశ పక్షులేమి ఇవి మూడు గుంపులు మనుషులు నివసించే స్థలం ఎక్కడ భూ భూమిలో ఎవరుంటారు మనుషులు భూ ఆకాశ పక్షులు ఇవి కెవిపిఎం వాళ్ళకి బహు మనుషులంటే గొప్ప జనం భూ జంతువులంటే సర్పములు ఆకాశ పక్షులంటే తేళ్లు లక్ష నలభై మందికి దేవుడు ఒక స్పెషల్ బహుమానం ఇచ్చింది అధికారం ఇచ్చింది మీరు సర్పములను తేళ్ళను తొక్కుతారు కానీ చెప్పులు లేకుండా దొక్కద్దు అది ఒకరోజు నేను చూపిస్తే వాక్యం ఇవి మూడు గుంపులు అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించిన్నాడు వారందరూ చూడండి అబద్ధ ప్రవక్త చేతిలో వీళ్ళందరూ జరిగొచ్చు వారందరి మీద తమకి ప్రభుత్వం అనుగ్రహించి తామే ఆ బంగారు శిరస్సు అంటే బంగారు శిరస్సు బబులోను తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యం కట్టే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతటే లాంటి రాజ్యం లేచును అది ఇత్తడి వంటిదమును అంటే బంగారము వెండి ఇత్తడి దాని తర్వాత ఇనుము దాని తర్వాత మటి ఇవి నాలుగు కాబట్టి మొదటిది బబులోను రెండవది అశోరు మూడవది మొదటిది బబులును రెండవది పారసిగా రాజులు మూడవది గ్రీస్ దేశము నాలుగవది రోమ్ ఈ ప్రవచనము ప్రకృతి సహజంగా నెరవేరింది రెండు వేల సంవత్సరాల క్రితమే కానీ ఈ ప్రవచనము అంత్య దిన సంబంధించిన దర్శనం ఇది కళ ఈ రాజులు ఎవరు ఇవి ఏడు సంఘాలని కూడా చెప్పేసిన ఓపెన్గా నేను అయితే ఇవి ఏందని కూడా నేను గతంలో చెప్పిన ఈ ఐగుప్తు దాని తర్వాత అషూరు అషురు తర్వాత బబులోను బబులోన్ తర్వాత ఈజిప్ట్సిరియా బలోన్ పర్షియా గ్రీసు రోము ఆరవది రోమా రాజ్యము దాని మన ప్రభు రాజ్యం ఆరవమవుతుంది పర్లో రాజ్యం రోమా కాలంలో మన ప్రభు రాజ్యం ఆరవమైంది కాబట్టి వచ్చే వారం నుంచి నేను ఈ ప్రతి ఈ రాజ్యాల గురించి చెప్పబోతున్నాను కానీ ప్రకృతి సహజంగా నేను చెప్పాను ఐగుప్తు అంటే ఏంది ఆత్మీయమైనది నేను చూపిస్తాను ఐగుప్తు మీ మధ్యలోనే ఉన్నది అశ్యూర్ మీ మధ్యలోనే ఉన్నది బబులోను ఇప్పుడు మనం ఉన్నాం పర్షియా పారసీక దేశం మధ్యలోనే ఉన్నది గ్రీసు మన మధ్యలోనే ఉన్నది రోమ మన మధ్యలోనే ఉంది వీటన్నిటి నుంచి బయటకు వచ్చిందే పర్లోక రాజ్యం ఏసు ప్రభు స్థాపించండి దాన్ని దాంట్లో నుంచి ఎనిమిదవది బయటకు వచ్చింది అదే ఏసపు రాజ్యం సారీ పర్లోక రాజ్యం నుంచి బయటకు వచ్చిందే ఏషావు సంతానం ఏషావు మన్యం ఆ రాజ్యమే మృగానికి పోల్చబడింది ఏషావు ఏషావు సంతతి గల మృగానికి పోల్చబడింది ఎర్ర ఎర్రాని మృగం ప్రతి దేశం గురించి నేను వచ్చే వారం నుంచి త్వరగా చెప్పించేస్తాను వచ్చే వారం వీలైతే ఐగుప్తు మరియు అషూరు ఈ రెండు రాజ్యాల చూపిస్తాను అటు వచ్చే వారము బబులోను పర్షియా గురించి చూపిస్తాను మరొచ్చే వారము గ్రీసు రోమ రాజ్యం చూపిస్తాను చివరికి ఎనిమిదవ రాజ్యము అదే ఏషావు రాజ్యం లేక మృగానికి సంబంధించింది ఎర్రాని మృగానికి సంబంధించింది అదే రాజ్యం అంటే ఎనిమిదవ ఏడవది మన ప్రభు పర్లోక రాజ్యం అయితే అది రోజు బలవంతం చేతిలో పట్టబడింది అది మూడు కొంచెంలో పిండి పులిసిన పిండితో పోల్చబడింది అది ఇప్పుడు ఎనిమిదవ రాజ్యం లాగా అది శాశ్వతంగా నాశనం కాబోతుంది ఎనిమిదవది వీరికి సంబంధించిన విషయాలు నేను వచ్చానని చూపిస్తాను తర్వాత కృప ఆయన కృప తండ్రి వదనాలనైనా ప్రభు ఈరోజు అన్ని సమైపోయిందినైనా అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రభావ వాటిని మేము ధ్యానం చేయగలిగిన చేతులు ఉంటుండగా ప్రభావ మీరే మాకు సమయాన్ని అనుగరించి మనం ప్రార్థిస్తున్నాం ఓపిక ఓపిక మనం ప్రార్థిస్తున్నాం వీటిని నేర్చుకుంటే జ్ఞానం అనుగరించి మనం ప్రార్థిస్తున్నాం వీటిని చూసే ఆత్మీయ కళలు మాకు అనుగ్రహించి మని ప్రార్థిస్తున్నాం ఇవన్నీ పాతవి కథించిపోయిన ప్రభావ మీరు అది బయలుపరిచినారు అది ప్రకృతి సహజంగా కానీ అంత్య దిన సంబంధించిన దర్శనం అన్నారు ఇది అన్నారు కాబట్టి పాతవి ఇదిగో సమస్తం క్రొత్తవైన ఆ కృత వాటిని మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం వాటిని మేము జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి అనేకులకు చూపించి ప్రతి ఒక్కరికి మేము విడుదల ప్రకటించాలా మేము అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించింది ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి మేము మహిమార్గంలో పెట్టుకోమని మంచి దయచేసి వేహకుల్ నేస్ శృతించాలని సేపడమని ఏసుక్రీస్తు పరిశోధన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం పడదాకా ఆ అమ్మేన్ అందరికీ అందరు అందరు